అంతేమాట చిత్తమా దీవెనై కలడు మాకు దేవుడు అరుదగుజీవుని బ్రహ్మాండగోళములోన తెరగై పుట్టించువాడు దేవుడు అరసి కమ్మరవచ్చి అన్నపానాదులు వెట్టి తిరుగ రక్షించువాడు దేవుడు పలు సంసారములోన భ్రమసియుండిన మాకు బలు సంసారములోన యుండిన మాకు భ్రమసియుండినకు తెలిపిచప్పినవాడు దేవుడు తెలియని కర్మములు తెగని బంధాలు వాపి తిలకించి కాచువాడు దేవుడు తల్లియూ తండ్రియునై దాతయ్యై కలడు మాకు తెల్లమి శ్రీవేంకటాద్రిదేవుడు మల్లాడి తన దాసుల మతిలో తానుదయించి తెల్లవారించేవాడు దేవుడు